ఎగ్జానే చెప్తాను ఒక ఆయన ఉండేవాడు ఆయనంటే నాకు మంచి గౌరవం ఉండేది ఎందుకని ఆయన చెప్పింది ఏదైనా సిద్ధాంతం ఏం చెప్పాడో ఏమైనా సంస్కృతిని కోరుకున్నారేమో అని నేను సంతోషించాలి అని నేను భ్రమపడ్డా ఆయన నన్ను టీవీలోకి వచ్చి జపం చేయాలి జపం చేయడం చేయాలి గ్రహణ సమయంలో జపం చేయాలి దట్ ఈస్ వండర్ఫుల్ దానికి సంకల్పం చెప్పాలి గ్రహణ సమయంలో జపం చేసేప్పుడు మీరు సంధ్యావందన సంకల్పమే అడిగినాను మళ్ళీ దీనికోసం కొత్త సంకల్పం నేర్చుకునేది ఏముండదు సంధ్యావందనంలో మేమేం చెప్పాము గాయత్రి కొంత జపగలి విషయాన్ని సంకల్పం చెప్పి చేస్తాము గ్రహణ సమయంలో కూడా అదే సంకల్పం చెప్పి చేస్తాము కొత్త సంకల్పం ఏమక్కర్లేదు ఆయన సంకల్పాన్ని చెప్తున్నారు టీవీలో వచ్చి బోధించుకున్నాం ఆ సంకల్పం విని నాకు మనస్సుకి చాలా క్లేశం అనిపించింది ఆ సంకల్పం ఏమంటాడంటే మంత్ర మాలియ నివృత్ర్థం అంటే ఆయన సంస్కృత ప్రజ్ఞంతా ఉపయోగించి సమాసం ఒకటి తయారు చేశాడు సంస్కృతం రాని వాళ్ళు మనం అలాగే సమాసాన్ని చేయలేముగా మంత్ర మాలిన్య గ్రహణ సమయే మమ మంత్రజపం కలిశ్యే ఏటం మమ మంత్ర జపం కలిషే ఏమిటండి ఆ వాక్యం ఆయన ఏమండి చెప్పేదో సరిగ్గా చెప్పండి ఏమిటండి అలా ఉందా సంకల్పం మమ ఏమిటండి మమ్మ మంత్ర జపం కా విషయం ఏమిటండి వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ మీరు అని నేను అడిగినంత పని చేశాను కానీ అదే బొమ్మ కదా దాన్ని ఏమడుగుతామని అడుగుతా మంత్ర మాలిన్యాన్ని నిత్యర్థం జపం చేస్తారా అంటే ఏమిటైనా అభిప్రాయం అంటే మేము ఇంతకు ముందు మంత్రాలు జపించేప్పుడు దాంట్లో వచ్చే వాటిని వచ్చినా అనుకోవాలి అని నేను సర్దుకున్నాను ఆ పదంలో అలాంటి అర్థమేం లేదు పదంలో ఆ మాట ఉండే మంత్రంలో ఉండే దోషాల్ని పోగొట్టుకోవడం కోసం అనే అర్థం వస్తుంది మంత్రస్య మాలిన్యం అనే అర్థం ఎప్పటికీసిన మంత్రస్య మాలిన్యం మంత్రానుష్ఠానస్య మాలిన్యం కాబట్టి మంత్రానుష్ఠాన మాలిన్య మాలిన్యం అనే మాట ఎందుకు దోషం కదా మంత్రానుష్ఠాన దోషని గురించి అర్థం అనాజ్ఞాత అంటే తెలియకుండా అనా అజ్ఞానకర్త మంత్రానుష్ఠాన దోష నివృత్ర్థం అహం అహం అనాలండి కలిష్యే అంటే మమేంటండి అహం మంత్రగతం కలిష్యే అన్నారు లేదా లేదా అయిన సంకల్పంతో సక్రమంగా బోధించాలి మమ గోత్ర అని చెప్పి మళ్ళీ గంధరే అహం గోత్ర అని అహం మళ్ళీ వస్తుంది కలిష్యే అహంతో కలిషే ఉంటుందో తప్ప మామతో కలిష్యే ఉండదు మరి ఇలా నుంచి చిన్న చిన్న విషయాలనే అంత తప్పుగా చెప్పేటువంటి హక్కు ఎవరికి ఉండదు లేదు దేహంలో రైతు భాష అలా ఇంగ్లీష్ నలా చేయని మీరు చూస్తాను అందరూ ముక్కు పట్టుకుంటారు ఏమైనా ఏం మాట్లాడుతున్నావు కర్త కర్మలు లేకుండా మీరు టీవీ మీద పెట్టి రామ గోటూ లంక రామణ అలా చెప్పారు అనుకోండి అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు అందరూ రాబట్టి నమ్ వ్యక్తం అం వ్యక్తం అది గో ఆ మంత్రంలో ఉన్న వ్యక్తము మా ప్రధాన అశబ్దత్వనుపన్నం కాబట్టి ఈ విధంగా మా ప్రధానమునకు సపోర్ట్ చేసేటువంటి వేద శబ్దము కనబడుతూ ఉంటే మీరేమో జబర్దస్తిగా మీ ప్రధానము వేదమునకు దూరము వేదము యొక్క సపోర్ట్ దానికి లేదు కాబట్టి అవైదికము అని మీరు క్లెయిమ్ చేయట సరికాదు ఇది ఎలా ఉందో చెప్పుకుంటారండి మా క్రీస్తు మతాన్ని బృహదానం యొక్క సపోర్ట్ చేస్తుంది అదెలాగా అంటే అసతమా సత్యమయా అని ఋషులు ప్రార్థించినారు మమ్మల్ని అసత్యం నుంచి సత్యం వైపు నడిపించుము అని ఋషులు ప్రార్థించారు అంటే దాన్ని బట్టి ఏం ఋషుల దగ్గర సత్య మార్గము లేకుండవు కానీ ప్రార్థన చేశారు కనుక దేవుడు వాళ్ళ ప్రార్థనను మన్నించి సత్య మార్గమును చూపుకై తన పుత్రును పంపించను ఆ పుత్రుడు వచ్చి సత్య మార్గమును చూపించాను కాబట్టి ఆ ఋషుల యొక్క ప్రార్థన బృహదానం యొక్క ఋషుల యొక్క ప్రార్థన సఫలమై మనకి క్రీస్తు వచ్చినాడు అది ఎలా ఉందా వన ఇప్పుడు క్రీస్తుకి నేను వ్యతిరేకం కాదు ఆయన మహాపురుషుడు ఆయన చెప్పిన మోహాలు చాలా గొప్పలేదు కానీ ఈ రకంగా దాన్ని ముడిపెట్టి కేవలము కన్వర్షన్ కోసం కన్వర్షన్కు అనుకూలంగానక వేదానికి ముడిపెట్టడం కోసం చేసే ప్రయత్నంలో కొంత కుటిలత కనబడుతూ ఉంటారు పండితులైన వాళ్ళు ఇటువంటి కౌటల్యాన్ని ప్రదర్శించడం సరికాదు ఎందుకంటే లోకంలో జనులు వాళ్ళు వాళ్ళకేం తెలియదు వాళ్ళు కబూస్ అనుకుంటారు కాబోస్ అనుకుని ఏదో ఒక పిచ్చి పిచ్చిలో ప్రవర్తిస్తారు నా దగ్గర వచ్చి ఇస్లాం అంతా కూడా వేదము చేత బోధింపబడింది అని నా దగ్గరికి ఇప్పుడు ఇలా వచ్చిన వాటితో మీరు ఏం వాదిస్తారు వాదించడానికి ఏమీ లేదు అక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఏమిటి వీడు కుటీలత్వంతో దీన్ని చేస్తున్నాడో తెలుస్తూ ఉంటుంది అక్కడ చెప్పిన వాక్యానికి ఆ అర్థం ఉన్నా అర్థం దీనికి సంబంధించింది కాదు అని కూడా తెలుస్తూ ఉంటుంది కానీ వీడు దానికి దీనికి ముడిపెట్టేసి వాడు వేరంగం చేసేస్తూ ఉంటే మనం నిస్సహాయంగా చూడటం తప్ప ఏం చేయగలుగుతాం వాటితోటి సమానంగా అరిచేటువంటి లంగ్ పవర్ మనకు లేదనుకోండి అప్పుడు వీఆర్ ఆల్ ది మోర్ ఎట్ డిసడ్వాంటేజ్ అలా అందులో వాడి వెనకాల ఉండి మనం ఒక్కళ్ళు నిలబడి ఉంటే మరీ అధ్వానం సో ఈ రకంగా ఉంటుంది ఈ ప్రధానవాదులు కూడా ఆ వేదమంత్రం మాకు సపోర్ట్ ఇస్తుంది జగత కారణం శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధిభ్య చే కాబట్టి ఇప్పుడు మేము నౌకం చెప్తున్నాం జగత్ కారణం బ్రహ్మ కాదు జన్మాజస్యత ఉన్నప్పుడు ఆ యత అనేది బ్రహ్మ కాదు ప్రధానమే అందువల్ల శృతి చెప్తోంది ఏమిటి శృతి ఇదో మహత పదం అని ప్రధానమే చెప్తోంది స్మృతి చెప్తోంది స్మృతి ఏమిటి మా స్మృతి అది కపలస్మి న్యాయము న్యాయం కూడా వాళ్ళు న్యాయం వాళ్ళు కాన్సెప్చువల్ గా పెట్టాను కదా ప్రధాన న్యాయం అంటే తర్కం వాళ్ళ వాళ్ళు అసలు తార్కికులు వాళ్ళు తార్కికులలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు సాంఖ్యం కాబట్టి తర్క బలము నిండా ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి తర్కం దగ్గర నువ్వు మారి మమ్మల్ని నెగ్గే పనే లేదు అసలు ఇంతవరకు వాళ్ళకు రెండే ఉన్నాయి స్మృతిను తర్కము ఇప్పుడు ఏం చేశారు శృతిని కూడా పెట్టుకున్నారు మీరు అస్తమంలో ఉంటూ ఉంటారు కదా స్మృతి స్మృతి న్యాయము అని ఆ మూడు మా పక్షానికి ఉన్నాయి కాబట్టి ప్రధానముండే జగత్తు పుట్టినప్పుడు ఈశ్వరుడు అనేవాడు జీవులు అనేకము అంటే ప్రధాన సిద్ధాంతం అదే కపుల సిద్ధాంతాన్ని ముందు పెట్టారు ఇది చేతి నైతం ఇది సరికాదు ఇది చేత నా అని ఇది సరికాదు నహ్యే ప్రతి పాఠకం వాక్యం స్మృతి ప్రసిద్ధయో మహద వ్యక్తయో అస్తిత్వ పదం అన్న అన్నదాన్ని వివరిస్తున్నారు ఏదైతే నా అంటే అర్థం ఏమిటంటే ఇది ఈ వాక్యము కఠోపనిషత్తులోని వాక్యము మీ చటి స్మృతి అంటే కటుల స్మృతి ఈ కమిల కతుల స్మృతిలో ప్రసిద్ధంగా రెండు ఒకటి మహత్తత్వము అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అది ప్రధానం నుంచి పుట్టింది మహత్తత్వము ప్రధానము వాళ్ళ దగ్గర రెండు ఉన్నాయి ఆ మహా దానికి ఆ ప్రధానానికి వాళ్ళ అవ్యక్తం అని అంటే ఈ మంత్రంలో ఉండే అవ్యక్తము వాళ్ళ ప్రధానమే అని అనుకున్నారు మహం దగ్గర కూడా సమానంగా ఉన్నది ఆ పదమే అదే పదం అక్కడ ఇక్కడ ఉన్నది కాబట్టి ఈజీ జాబ్ ఈజీ లేదా అవ్యక్తం అన్న దాన్ని విపత్తిని బట్టి దాన్ని కొంచెం మెడ ఉంచి దీనికి సదుపాద చేయాలి ఆ మెడ వండుతుంది కూడా విపత్తిని పెట్టేప్పటికీ ఇట్ ఇట్ జస్ట్ ఫిట్స్ ఇట్ ఫిట్స్ మేనేజ్ యూ కెన్ మేనేజ్ ఇట్ వీళ్ళు అసలు ఏ రకంగానూ ఫిట్ కాదానే మేనేజ్ చేసేస్తారు తోలు బొమ్మలాట చెప్పాను కదా తోలు బొమ్మలాట దృష్టి ఎవరా అంటే వాడు చెప్పేదానికి అవరుడే ఘట్టేస్తాడు ఆ కోపిది దీనికి సౌందర ఉండదు అలాగా అది జబర్దస్తిగా కనిపించేసేంత భూముతుంది అలా అక్కర్లేకుండా చక్కగా నా వ్యక్తం అవ్యక్తం అని కుదురుకోబట్టి ఆ మంత్రంలో చెప్పిన మహత్వ అవ్యక్తములు స్మృతికారులు కపిల స్మృతిలో చెప్పిన మహత్వ ప్రధానముదే అనే మాట సరికాదు ఇంకా ఈ పైన మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది రెండు మూడు క్లాస్లు ఈ విచారం ఇలాగా పోతూ ఉంటుంది నియత్ర యాదృశం స్మృతి స్వతంత్రం కారణం త్రిగుణం ప్రధానం తాదృశం ప్రత్యభిజ్ఞాయకే ఇప్పుడు మీరు చెప్పండి చైత్రయం దొరుకుతున్నారు అనుకోండి నేను ప్రశాంతం కోసం చెప్తున్నాను ఎలిగారు తైత్రయం దొరుకుతున్నా సో సహాయ్వానందీ భవతి అని ఉంటుంది అంటే రసము అనగానే మీరు మంటలో రసం పోసుకునే రసము లేకపోతే రసశబ్దానికి నెయ్యి రసారూపంగా ఉంటుంది కనుక నేటి గాయల్లో ఉండే రసము లేకపోతే చక్కెర పొంగల్లో ఉండే రసము అంటే అది గుర్తుకొస్తున్నాయి ఈ వంటని చెప్తే అదే ప్రత్యే అలా ఉంటుందా ప్రత్యభిజ్ఞ అలా ఉందంటే ఏమన్నమాట శంకరులు ఏమంటున్నారంటే మహతత్పరమం వ్యక్తమం వ్యక్తాత్ పురుషత్పరహాని అది అలా మనం మంత్రం చదువుతున్నాము మాకు మంత్రం చదువుతుంటే నీ చెప్పిన ప్రధానమే ప్రత్యభిజ్ఞ అవటం లేదని చెప్తున్నారు ఎందుకంటే నీ ప్రత్యభి నీ ప్రధానం ఎటువంటిది స్మృతి ప్రసిద్ధమైన ప్రధానం ఎటువంటిది స్వతంత్రంగా జగత్తును సృష్టిస్తుంది స్వతంత్రమైన జగత్కారణం అంటే ఈశ్వరుడు అనేవాడు ఎవడు లేకుండానే అదే తదంత తానే జగత్ కారణం తర్వాత అది త్రిగుణం సపురజస్తమో గుణం ప్రధానం అది కదా నువ్వు మా మంత్రం వల్ల చదివితే మహా స్పరము వ్యక్తం అవ్యక్త పురుషస్పర అని చదివినప్పుడు మాకు నువ్వు ఎటువంటి ప్రధానము స్వతంత్రమైన జగత్ నువ్వు ప్రతిపాదిస్తూ ఆ ప్రధానమేమి ప్రత్యభిజ్ఞ అవటలేదు ఈ రసం అని వినేప్పటికీ చక్ర పొంగల్లో రసమే ప్రత్యభిజ్ఞ అవు అలాగే మాకు అవ్వటం లేదు నీకు అవటం మాకైతే అలాగే అవ్వటం ఇక్కడ పాయింట్ నాకు అవ్వటమో నీకవటమో కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ మంత్రంలో ఉండే రసశబ్దానికి అటువంటి ప్రత్యభిజ్ఞ లేదు యుక్తి అనేది ఒక చూపు మేము ఉండాలి కదా మేము అలాగే శాస్త్రంలో కాబట్టి అవ్యక్త శబ్దానికి మీరు చెప్పిన ప్రధానము ప్రత్యిజ్ఞ అవటం లేదు ఎందుకంటే అక్కడ అవ్యక్త శబ్దము పురుషాధీనమైనటువంటి పరతంత్రమైన జడతత్వాన్ని బోధిస్తుంది వీర మీరేమో ఆ జడమైన ప్రధానము స్వతంత్రమని మీరు అనుకున్నారు నేను చెప్పేటువంటి అవ్యక్తము మీరు అనుకుంటున్న ప్రధానములకు అది సమన్వయించుటలేదు ఓకే అంటే ఈ కథక వాక్యము స్మృతి అంటే కపిల స్మృతిలో చెప్పిన మహావ్యత్వములను అన్వయించేది కాదు వాటిని బోధించేది కాదు అవి ఉన్నాయి అని చెప్పేది కాదు ఆ ఇక్కడ ఉండే మహత్తత్వము మీ మహత్తత్వము యొక్క మునికిని నిర్ధారించుకున్నది కాదు అలాగే ఇక్కడ ఉన్న అవ్యక్త శబ్దము ప్రధానము యొక్క అస్తిత్వాన్ని నిర్ధారిస్తున్నది కాదు అస్తిత్వ పరము అంటే అస్తిత్వ నిర్ధారకము కాదు కాబట్టి అటువంటి ప్రత్యభిజ్ఞేమీ లేదు అంటే ప్రత్యభిజ్ఞ యొక్క అభిప్రాయం ఏమిటంటే ఆ మంత్రం చదువుతోనే తక్కువ వాళ్ళ ప్రధానం మనస్సుకొస్తే ఆ ఐడియా అదే మనం చెప్పచ్చు అలాగంటే ప్రత్యభిజ్ఞ ఏమీ లేదు మీరు ప్రత్యభిజ్ఞ ఉందని మీరు అనుకుంటున్నారు తప్ప అటువంటి ప్రత్యబిజ్ఞేమీ లేదు బలితా సూక్తమని ఒకటి ఋగ్వ్వేదంలో ఋగ్వేదంలో అన్ని సూక్తాలు ఉంటాయి వృష సూక్తం రాత్రి సూక్తం అహ సూక్తం అగ్ని సూక్తం వరుణ సూక్తం ఇలాంటి సూక్తాలు అనేవి ఉంటాయి ఏదో సూక్తం ఒకటి ఉండే బడి దానిపైన బడి బడి అంటే ఏమిటి ఇప్పుడు వరుణ సూక్తం అని అనుకోండి ఇప్పుడు మా గురువు గారునే ఆ వరుణ సూక్తం అని చెప్తోంది అని చెప్పడం కుదరదు ఎందుకంటే వరుణ అనేది ప్రసిద్ధమైన దేవతానం వరుణుడు అగ్ని రుద్రుడు ఆ రుద్రుడు ఇప్పుడు రుద్రాధ్యాయం పడుతుంది మా గురువు గారి పొంగడుతోంది అని ఎలా అనగలుగుతారు అవున కాబట్టి ఆ సూక్తాలన్నీ పక్కన పెట్టాయి రాత్రి సూక్తం అవుతుంది రాత్రి నీకు వర్ణిస్తూ ఉంటుంది ఆ ఆ రాత్రి సూక్తుంది శుచి సూక్తం ఆ గురువు గారి చెప్తోంది అని ఎలా అంటారు ఎందుకంటే రాత్రి రాత్రి బడిష్ట సూక్తం ఉంటుంది ఎక్కడో మూడ పొందు బడిష్ట ఆ బడి అర్థం కూడా దాంట్లో లో మంత్రాలు ఉన్నాయి అది పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఈ బడికాండే ఇది మా గురువు గారి చెప్తుంది ఋగ్వేదంలో మా గురువుగా ఉన్నారు అని ఒక సెక్ట్ ఋగ్వేదంలో మీ గురువుగా మీ గురువు సంపాదో గురువు గారు ఆయన నుంచి వచ్చాడు అయ్యా ఋగ్వాద పండితులు విన్నారంటే కనుదిరి పంపుతారు సో ఈ రకమైన ప్రత్యభిజ్ఞ అలా ఉండదు ప్రత్యభిజ్ఞ అశాస్త్రీయమైన ప్రత్యభిజ్ఞ సరి కాదు ఇంకా చాలా ఓటుతున్నారు ఈ పాఠానికి అది ఓకే అయితే శబ్దమాత్రము అత్ర అవ్యక్తమి ప్రత్యభిజ్ఞాయే శంకర్లు ఏమంటున్నారంటే చూడగా పదము అక్కడ ఉన్న పదము ఇక్కడ ఉన్న పదము కోయిన్సైడ్ అయ్యాయి అని లేదా ఆ పదము ఈ పదము స్థూలంగా వేరుగా ఉన్నా అర్థం కోయిన్సైడ్ అయిపోయి లేదా అక్కడ మూడు ఏ వలసలో ఉన్నాయో ఇక్కడ మూడు అదే వలసలో ఉన్నాయి కనుక అది అనే అని ఎస్టాబ్లిష్ చేయటానికి పూను సచ సో అవ్యక్తం అనేది ఎంతవరకు ప్రత్యభిజ్ఞ తెలుసిన సో మహతరం అవ్యక్తం అని అనగానే అరే స్మృతికారులు ఉన్నారు కపిల స్మృతులు వాళ్ళు కూడా అవ్యక్తమని పోతారు పోయి అని అంతవరకు ప్రత్యభిజ్ఞే రావచ్చు అంతే తప్ప వాళ్ళు కూడా అవ్యక్త శబ్దాన్ని వాడతారు అని మాత్రమే ఓ దేవా అని మీరు విష్ణు సహస్రనామంలో కనపడింది అంటే అది వాళ్ళు ఓదేవా మా దేవాలే అని అనుకోరదు సరే ఇక్కడ ఓదేవా అన్నట్టుగానే అక్కడ కూడా వాళ్ళు కూడా ఓదేవా అనుకుంటారు అని అంతవరకే తప్ప అదిదే అని ఎలా అలాగే అవ్యక్తం అనే మాట మటుకు శబ్దం మటుకు కానీ ఆ శబ్దానికి మీరు చెప్పిన అర్థమైతే రండి ఇస్తా ఓకే ఆ శబ్దానికి మీరు చెప్పే అర్థం ఏంటి ఇక్కడ మంత్రంలో ఆ శబ్దానికి బోధించబడుతున్న అర్థం చూసుకోవాలి కానీ ఉంటే సౌండ్ సేమ్ ఉంది కదా అని అది ఇదే అనే ప్రత్యిజ్ఞ సరికాదు సబ్ద్యక్తమం వ్యక్తం ఇది యౌగికవాత్ అన్యస్మిన్నపి సూక్ష్మే సుబుర్లక్ష్యే చా ప్రయు నచాయం ఇప్పుడు బడిస్తా సూక్తంలో మహాప్రజ్ఞ అన్న మాట అటు ఆ మహాప్రజ్ఞ అని ఉన్నదే అది అని ఎలా చెప్తావు అంటే అవునండి మా గురువు గారికి మహాప్రజ్ఞ అని పేరుంది అంటే అలాగే అదే మహాప్రజ్ఞ అనే మాట పేరు పెట్టుకున్నంత మాత్రం ఆయన మంత్రాల్లో ఎక్కడ మహాప్రజ్ఞ శబ్దం కనబడ్డా అది మీదే అయిపోతుందా అక్కడ మహాప్రజ్ఞ అన్న దానికి గొప్ప ప్రజ్ఞ గలవాడు అది గొప్ప ప్రజ్ఞ గలవాడు అనేది అనే బట్టి అంటే యొక్క అర్థాన్ని బట్టి ప్రజ్ఞాశాలి ఎవరికైనా వర్తించవచ్చు మరొకరికి కూడా వర్తించవచ్చు అది మీ గురువు గారి పేరు ఉంది కాబట్టి ఆయనకే వర్తిస్తోంది అని నువ్వు చెప్పడానికి మీరు ఎప్పుడూ కూడా రూఢమైన పదాలైతే అలా చెప్పచ్చు రూఢమైన పదం ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదో ఒక దేవతని ఏదో విజయవాడ కనకదుర్గమ్మని ఉద్దేశించి ఒక పద్యం చెప్పారనుకోండి అక్కడ విజయవాడ మహానగరం అన్న మొదలుపెట్టి పద్యం చెప్పారు అనుకోండి అక్కడ దుర్గా అనే పదం వాడారనుకోండి వాడితే అది ఒక రూఢంగా వాడారు ఎక్కడో ఒక చోట ఈ దుర్గములను అధిగమించుటకై వాడు ఎదువ ఇంకో వాక్యం ఉందని బాధ దుర్గం వచ్చింది కాబట్టి అది దేని అని అలా పెట్టకూడదు అలాగే కలిపేసుకుంటూ పోటీ అది మాకు సపోర్ట్ గా ఉందని అనౌన్స్ చేయటం అది సరికాదు కాబట్టి ఇక్కడ అవ్యక్తం అనే పదం అవ్యక్త శబ్దానికి అర్థమేంటి ఇంద్రియ కానిది అవును అది మా ప్రధానమే ఎందుకంటే దూరం మా ప్రధానం ఇంద్రియ కాదు కనుక అని మీరు అలాగే జంప ఎందుకంటే మీ ప్రధానం ఇంద్రియ కోచనము కాదు సరియే కానీ ఇంద్రియకోచనము కానీ మరొకటేదైనా ఉండొచ్చు ఆ శబ్దాన్ని ఆ మరొక దానిని ఉద్దేశించి ఆ శబ్దాన్ని ప్రయోగించి ఉండొచ్చు అది యౌగిక శబ్దము తప్ప రూఢ శబ్దము కాదు కాబట్టి ఆ అర్థం మా దానికి మా ప్రధానానికి కాబట్టి ఆ మంత్రం మా ప్రధానాన్నే చెప్తోంది అనేటువంటి ఆ రకంగా దాన్ని స్ట్రెచ్ యాతు ప్రధానవాదినా తామే పారిభాషికీ సతీ నేదానిరూపే కారణభావం ప్రతిపద్య సాంక్ష్యులన్నారు అలకడ్ అవ్యక్తం అనే పదాన్ని అవ్యక్తం అవ్యక్తం అనే వ్యుత్పత్తుని అనుసరించి మేము ప్రధానము జగత్కారణమైన ప్రధానమును నిర్దేశించుట కొరకు మేము ఫిక్స్ చేసి పెట్టుకున్నాము అలా రూఢంగా మేము పెట్టుకున్నాము కాబట్టి ఆ మంత్రంలో ఉన్న అవ్యక్తము మా ప్రధానమే అని వాళ్ళు అన్నారు శంకరులు అంటారు చూడు మీరు యు ఆర్ సెక్టేరియన్ పీపుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఆ శక్తులో ప్రధానం అనే ఒక ఐటమ్ ని మీరు కల్పించుకుని కన్సెప్చువలైజ్ చేసి పెట్టుకున్నారు అలాగంటే మనం చాలా చూస్తూ ఉంటాం ఇప్పుడు ఆ ప్రజాపతి అని ఒక ఆయన ఉండేవాడు ఆయన జగత్తును సృష్టించాడు ఆయన పెద్ద జీవుడు ఒక పెద్ద గుడ్డు కింద వీళ్ళందరూ చిన్న చిన్న గుడ్లు అని అలాగే షేప్ ఉంటుంది అది ఇదంతా మా వేగంలో ఉందనకూడదు అది మీరు పెట్టుకున్నటువంటి ఒక స్కీమ్ అది దాంట్లో ఉపయోగించేటువంటి పారిభాషిక పదములు టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కేవలము నీ శక్తికి సంబంధించిన టెక్నికల్ వర్డ్స్ వాటిని యథాతథంగా తీసుకొచ్చి వేదంలో పెట్టేయటమో లేకపోతే వేద మంత్రాల్లో కనపడిన పదాలను తీసుకొచ్చి అవి మాగేయంతో ఉండటమో అది పద్ధతి కాదు అలాంటి ఇప్పుడు కొన్ని శక్తులలో ఈ కైంకర్యము అని ఉన్నానుకోండి కైంకర్యము అంటే నేను పరి పారిభాషిక అది ఎక్కడ ఉంటున్నది వైష్ణవ సెక్ట్స్ లో క ఇంక నిజమైన పారిపాషిక బలం ఉంటుంది అది అక్కడే ఉంటుంది మరి ఎక్కడైనా ఇంకొక చోట ఇప్పుడు వ్యాకరణంలోన ఎక్కడ కింకర శబ్ద ప్రయోగం ప్రయోగిస్తాబడుతుంది అవి కింకరానికి కనపడిన అందులో వ్యాకరణం పాడిని కూడా మాత చెప్పాడు అని అలా అవలంట్టుకోండి ఉంది ఎందుకంటే మీరు ఒక సెక్ట్ పెట్టుకున్నారు ఆ సెక్ట్ లో కొన్ని ఫిక్స్డ్ యూసేజెస్ ఫిక్స్డ్ నామిక్లేచర్ పెట్టుకున్నారు ఆ నామిటేచర్ ఆ శక్తికి సంబంధించి మాత్రమే ఉంటుంది తప్ప ఆ శక్తి కంటే బాహ్యమునల్లుండే ఉపనిషత్తులు మొదలైనటువంటి నాన్ సెక్టేరియన్ లిటరేచర్లో ఈ సెక్టేరియన్ రూఢి పదాలని తీసుకెళ్లి వీటికి వాటికి సంబంధాన్ని పెట్టి ఆ విధంగా మా శక్తిని వేదం సపోర్ట్ చేసుకోండి అని చెప్పే ప్రయత్నము తప్పు అదే అంటారు ఇప్పుడు ప్రధానవాదుల యొక్క రూఢి ఏమిటది అంటే ఫిక్స్డ్ పారిభాషిక పదము అవ్యక్తం అనేది ప్రధానము అది వాళ్ళకి మాత్రమే చెల్లినటువంటి పారిభాషికమైన ఊభి టెక్నికల్ ఊభి అది వేదము యొక్క మంత్రాలకు అర్థం చెప్పేటప్పుడు ఆ రూభిల్లన్నీ ఇక్కడికి దీనికి అన్వయించి చెప్పడం అన్నది సరికాదు వేదంలో మహాదేవ అని ఉందనుకోండి మహాదేవ అంటే లింగాయత్సు శివుడికి వాళ్ళు ఆరాధించేటువంటి శివుడికి మహాదేవాన్ని రూఢిపెట్టుకున్నారు కాబట్టి వేదమంత్రంలో మహాదేవ అనే మాట ఎక్కడొచ్చినా అదిగో మా లింగాయత మతమే అని అనుకోకూడదు మహాన్ని చేస్తూ దేవహాన్ని వరుణుని ఉద్దేశించి చెప్తా మహాదేవహా అని మాత్రం చెప్తున్నారు వరుణ వరుణ సూక్తంలో ఉన్నాను అమ్మా వరుణ సూక్తంలో మా మహాదేవుడే ఉన్నాడు ఏమన్నా అలా పనికిరాదు అలాగే ఇంకా ఏమో ఉంటాయి ఎవేవో పదాలు ఉంటాయి ఈ తంత్రాల్లో అనేక పదాలు ఉంటాయి బిందు అంటాడు ఈ దేవి ఉపాసకుడు బిందువు అంటాడు శక్తి అంటాడు ఏమో పదాలు అన్నాయి నాలుగు రావటం లేదా పదాలు ఆ బిందువు నుంచి జగత్తు పుట్టింది ఏదో అది వాళ్ళ పారిభాషిక పదం ఎక్కడో అగ్ని సూత్రంలో బిందు అధిగమో బిందు అది మా అలా పెట్టకూడదు ఇప్పుడు మంత్రం అవుతుంది కరోనా ప్రశ్నలో అయోధ్య నామపురీ అయోధ్య అనే పేరుతో ఒక పురపు కలదు అయ్యా హృదయం అంటే వెంటనే ఈ అయోధ్యలో ఉండేటువంటి రామానంద తీర్థ సంప్రదాయం వాళ్ళు ఏగో ఆ అయోధ్యని వేదం చెప్తోంది అని వాళ్ళు అలా పెట్టకూడదు అయోధ్య అంటే అయోధ్య హృదయస్థానము అని అలా ఉండి వేదము ప్రాంతం అంతేగాని అయోధ్య అనే మాట ఉంది కాబట్టి అక్కడ నీది మాదే ఎవళ్ళు చేయకూడదు అక్కడ ఆ విధంగా వేదమంత్రాల్ని పాలు చేసి వాటిని సెక్టేరియన్ థింకింగ్ లో ప్రవేశపెట్టడం సరికాదు నమమాత్ర సామాన్యాత్ సమానాథ ప్రతిపత్తి భవతి అసతి తద్రూప ప్రత్యభిజ్ఞానే ఇక మహత్వ్ దానిపై అవ్యక్తము దానిపైన పురుషుడు అనే క్రమం మంత్రంలో ఉంది సరిగ్గా అదే క్రమం వీళ్ళ టెక్నికల్ సిస్టమ్ లో కూడా ఉంది కాబట్టి ఈ క్రమాన్ని బట్టి కూడా ఇక్కడ చెప్పిన మూడు అక్కడ చెప్పిన మూడుకి సమానము కాబట్టి ఇక్కడ చెప్పిన ఆ సమానంలో మహత్వకి మహత్వకి సమస్య లేదు పురుషాకి పురుషాకి పోయిన్సిడెంట్స్ ఇక మిగిలిన అవ్యక్తం అక్కడ ప్రధానం ఇక్కడ కాబట్టి ఆ ఈ ప్రధానం ఎందుకని క్రమము అని ఇంతకుముందు రూఢి యోగ అనే బేసిస్ మీద అవ్యక్తము ప్రధానమైన ఆర్గ్యుమెంట్ని కొట్టేశాను ఇప్పుడు క్రమం బేసిస్ మీద ఆర్గ్యుమెంట్ని రిజెక్ట్ చేస్తున్నాను నహి అశ్వస్థానే గాం పశ్యన్ అశ్వయం అమూఢ అధ్యపతి ఇప్పుడు ఒక నోట గుర్రాన్ని కట్టేవాడు గుర్రాన్ని కట్టే చోటు వాడు ఎవడో ఏం చేశాడు ఈ గుర్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లి అక్కడ ఆవుని కట్టాడు గుర్రాన్ని స్థానంలో ఆవుని కట్టాడు కాబట్టి వీడు వెళ్ళి చూసి ఇది ఆవు కాదు ఇది అశ్వము అంటారు ఎందుకురా అశ్వందిరా ఇది అంటే ఆ కట్టి చోట ఉన్నా కదా అశ్వము సో మన జిల్లా చాలా కనపడతాయి మామూలుగా హ్యాండి క్యాప్ పార్కింగ్ అని బోర్త ఉంటుంది వీళ్ళు పెట్టేస్తారు తీసుకెళ్లి కారు అమెరికాలో పెడితే వాడికి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు వాడికి లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతాయి వాడి జీవితంలో మళ్ళీ వాడికి లైసెన్స్ ఇవ్వరు ఇక్కడ వీళ్ళు కారు పెట్టేస్తారు మన వాటి కారు పెట్టేస్తారు కాబట్టి ఈ కారు ఓనరు హ్యాండి క్యాప్ అని పోలీసు అనుకోరా ఎందుకని ఈ కారు ఇక్కడ ఇది హ్యాండిక్యాప్ పార్కింగ్ లాంటి కనుక పార్కింగ్ స్పేస్ కనుక ఇక్కడ కారు ఉన్నది కనుక దీని అధిపతి హ్యాండిక్యాప్ అని అనుకోవడానికి అనుకోవడానికి లేదు అలా కాబట్టి ఆ వరసకి ఈ వనసకి సరపడని గనక అది ఇదే అని అనడానికి ఒకవేళ అల్లా అంటే వాడు మూఢుడు అవుతాడు అమూఢవశ్యతి అలా నిష్కేసే మూఢుడు కాని వాడు ఆ విధముగా ఎన్నను ప్రకరణమి రూపణయాకల్పితం ప్రధానం ప్రతీయతే ఇప్పుడు రెండు హేతువులు చెప్పారు అంటే యోగము రూఢి అనే బేసిస్ మీద అవ్యక్తము ప్రధానము అవుతుందని వాటంటే కాదు క్రమాన్ని బట్టి అవుతుందని వాటంటే కాదు ఇంకొక మూడవ హేతువు ప్రకరణము ఇప్పుడు రసో వయస రస నేను ఉంటే మీకు దృష్టాంతం మీకు బుద్ధికి వచ్చేది నేను వెతికి పట్టుకుని చెప్తున్నా రసం వైసాహ అనగానే అదిగో మేము రసం తయారు చేసుకున్నాము ఆ రసమే అని అలా అంటే రసహానే పదం ఆ ప్రకరణమేమిటి మీరు తయారు చేసుకున్న రసం ప్రకరణమే శుక్లాంబరధరం దుష్టం శశివర్ణం జంభుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వబుద్ధి పద్యం లోకం మీరు విధులు ఒకడు గణపతి అని చివకమర్తి లక్ష్మీ నరసింహి గారి దాంట్లో వస్తుంది ఈ గణపతి అనేవాడు అవుల్లో గాడిని కోదానికి దండం పెడతాడు ఈ శ్లోకం జరిగింది ఎందుకంటే ఈ చాకల యొక్క గాడిగా శుక్రాంబరధారతిగా ఆవేశం తెల్లని వస్త్రంలో మోసొస్తూ ఉంటుంది విష్ణు ఎక్కడ పడితే అక్కడ గ్రామ ఎక్కడ పెడదా ఇదే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ బట్టలు మోసేప్పుడు దీన్ని కొత్త తాడు పెట్టి పట్టుకొని తాడు ఐదు మంచి వదిలిపెట్టేస్తాడు గాడిదల్ని వాళ్ళు కాపలా పెట్టడం గాడిదకు నివాస స్థానము దానికి ఒక గడ్డి గాదము ఇవే ఉండవు అట్ల బరువు మంచుకోవటము వదిలిపెట్టేస్తూ అది ఇక్కడ అక్కడ తిరుగుతూ ఎక్కడ చూసినా అదే ఉంటుంది కాబట్టి విష్ణు శశివర్ణం చతుర్భుజం పాలన గారు ప్రసన్న వదనం గాడిజ్ కూడా దాని ముఖం ఎప్పుడు ప్రసన్నంగానే ఉంటుంది దాని ఎప్పుడు కూడా ఇమోషన్స్ ఏమి ఉండవు ప్రసన్న వదనముగా ఉంటుంది కాబట్టి అన్ని విఘ్నములు పోవట కొరకై నేను ధ్యానం చేసుకున్నాను అలా ఈ కన్నీ డూ దాయిట్ కన్నా డూలైనా డూలై ప్రకరణం చూసిపోతుంది ఆ చుకాంబర ధరం అనే శ్లోకం ఎక్కడ ఈ చాకలు కానికే ప్రకరణం కాదు ఆ ప్రకరణం మహావిష్ణువు పూజ చేసేప్పుడు చెప్పిన శ్లోకం కాబట్టి దానికి శ్రీ మహావిష్ణువుకు మీరు అర్థం చెప్పుకోవాలి తప్ప ఆ పదాలు కుదిలేదు అని దాడిగా అర్థం చెప్పడం సరికాదు అలాగే ఇక్కడ కూడా మేము ప్రకలనాన్ని నిరూపించి చూసినప్పుడు అవ్యక్త శబ్దము నీవు చెప్పే ప్రధానాన్ని చెప్పట్లేదు మరి వేణి చెప్తాను తెలుసిన శరీరం అని చెప్తాం ఈ శరీరం అక్కడ నుంచి పట్టుకొచ్చేవా అంటే రూపకం ఉన్నది ఇంద్రియోధ్య పరాహ్యర్థాహ ప్రకరణం అక్కడ మొదలు పెట్టకూడదు దానిపైనే ఉంది కూడా ఇంద్రియభ్య పరాహ్యర్థాహ పైన ఉందో సో ఆత్మానం రచనం విద్ధి అని మొదలుపెట్టి ఒక పెద్ద రూపకము రూపకము అంటే మెటఫర్ విస్తృతమైన మెటఫర్ కలదు ఆ మెటఫర్కి ఆ మెటఫర్కి సపోర్టుగా ఇంద్రియభ్య పరాహ్యర్థాహ అని మొదలుపెట్టారు కాబట్టి మొత్తం ఇంద్రియభ్య అహ్యత్ ఎట్సెట్రా ఎట్సెట్రా మహతరం అవ్యత్ అనే ఈ రెండు శ్లోకాలు ఉన్నాయి దానికి ముందు చెప్పినటువంటి మెటఫర్ ఏది కలదో దాంతో కలిపి మీరు అనువయించాలి తప్ప ఆ మెటఫర్ ని పూర్తిగా పక్కన ఈ ఒక్క శ్లోకాన్ని పైకిలాగి ఇదిగో ఇది మా మహత్ని చెప్తోంది మా అవ్యం మా ప్రధానాన్ని చెప్తోంది అని అనడం తప్పు అసలు అక్కడ జగత్ కారణవాదం కాదు అక్కడ జగత్ కారణం ఏమిటి అనే ప్రకరణమే కాదు ఇది ఆ ప్రకరణం ఏమిటంటే మనిషి ఉన్నాడు మనిషి రథముతో పోల్చదగినవాడు రథం అనేప్పటికీ చక్రాలు ఉంటాయి గూడు ఉంటుంది గుర్రాలు ఉంటాయి మరి పోలికంటే మరి అన్నింటికీ పోలిక చెప్పుకు రావాలి గుర్రాలు ఏమిటి అంటే ఇంద్రియములు మార్గము ఏమిటి అర్థములు శబ్దాదులు కళ్ళెమేమిటి మనస్సు దీని యజమానుడు ఎవరు రథస్వామి ప్రభువు ఎవరు అంటే ఆత్మా ఆత్మానం రక్షణ విధిగా చెప్పి చెప్పి చెప్పి చెప్పి దాంట్లో ఒక్కటి మిగిలిపోయింది అక్కడ శరీరం ఆ శరీరంకి కరస్పాండింగ్ చెప్పాలి అక్కడ ఇంద్రియాలకి కరస్పాండింగ్ ఏం చెప్పారు గుర్రాలు చెప్పారు అలా అన్నిటికీ అన్ని కరస్పాండింగ్ చెప్పుకుంటూ వచ్చారు రూపకంలో శరీరానికి ఏమీ చెప్పలేదు ఆ శరీరమున పరిశేషం జ్ఞానం అన్నిటికీ అన్నీ కుదుతాయి ఎలాగా ఇంద్రియ్యపరాహ్యర్థా అని ఉంటుంది అక్కడ ఇంద్రియాలకి గుర్రములు అర్థా అంటే ఇక్కడ శబ్దాదులు అక్కడ గుర్రములు పరిగెత్తే మార్గములు ఇక్కడ మనస్సు ఉంటుంది అక్కడ కైడము ఈ విధంగా ప్రతిదానికి ఇక్కడ సారథ్యం ఉంటాడు అక్కడ బుద్ధి అలాగా ప్రతిదానికి ప్రతిదీ చెప్పుకుంటూ వస్తారు అక్కడ ఒక్కటి మిగిలి ఉన్నది శరీరం రథమే వూ అని మిగిలి ఉన్నది ఆ శరీరానికి కరెస్పాండింగ్ గా ఈ కింద చెప్పిన ఒకటి చెప్పాలి అది యథమితంగా చెప్పలేదు అప్పుడు ఏం చేయాలి మీరు అన్నిటికీ అన్నింటినీ ఇంద్రియ భుత్పర ఇంద్రియముఖంగా గురములు అలాగే అన్నిటికీ అన్నింటినీ సరిపెడితే ఇక్కడ అవ్యక్తం అనేది మిగిలి అక్కడ శరీరం అనేది మిగిలి ఉంటుంది అవ్యక్తం అంటే ఆ రూపకంలో రథరూపకంలో ఏది శరీరముగా నిర్దేశించబడినదో అది ఏ అంటే మరి మీరు అనొచ్చే శరీరం కంటికి కనబడుతుంది కదా దీన్ని కొట్టుకున్నా అని చెప్తా ఉంది కదా అంటాం అంటే ఏ శరీరము సూక్ష్మ శరీరం శరీరం అంటే ఫిజికల్ బాడీ కాదు సూక్ష్మ శరీరం సరే పుట్టుతుంది అది ప్రకరణం అది దీనికి జగత్తుకి ప్రధానం నుంచి పుట్టిందా బ్రహ్మ నుంచి పుట్టిందా అనుభూతించి పుట్టిందా అసలు ఇది ప్రకరణమే కాదు కాబట్టి ఎర్రతలపాగా చూసేదో సామెత అవ్యంతమంది మహత్తం ఉంది కాబట్టి మా సిద్ధాంతమే అనే రకంగా వ్యాఖ్యానం చేయుట చాలా తప్పు అర్థమైందండి మీకు టాపిక్ ఈ టాపిక్లో ఉన్న విశేషం ఏమిటంటే ఇది పాపం శంకర భగవత్పాదులు సూత్రకారులు కలిసి ఒక్కచోట వాళ్ళకి కనపడింది తప్పు అంటే దానికి ఐదారు సూత్రాలు పెట్టుకుని ఆ తప్పును సర్దుబాటు చేసి వాళ్ళు షటిల్ చేశారు ఇప్పుడు మీరు సమాజంలో చూస్తే అన్నిటి తప్పులే ఆయన పాపం ఏదో మాటవలసి ఏదో కొంతమంది నల్లగా ఉంటారు కొంతమంది తెల్లగా ఉంటారు ఏదో పెద్దాలి అంటే అది కూడా మమ్మల్ని అంటున్నావు ప్రతిదానికి మమ్మల్ని అమ్మేసుకున్నావు కమిషన్ చెప్పేసే అని ఈ రకంగా గోలు పెట్టేయటం ఈ రకమైనటువంటి గగ్గోలు పెట్టేసి లక్షణం చూసారా అది ఎంతవరకు కరెక్ట్ చూడాలి అదే డైలాన్ఫి కరెక్ట్ అంటాయి అదే ఐ నాట్ మీన్ యు గురించి ఆ కరెక్షన్ ఏమిటంటే అక్కడ చెప్పిన అవ్యక్తము శరీరమునకు సంబంధించినది అంతే తప్పు మీ ప్రధానానికి దానికి ఏమి సంబంధం లేదు కాబట్టి తప్పు తప్పు ఏమిటంటే ఎక్కడైనా ఏదైనా మాట పడి ఎవడైనా ఎక్కడైనా మంత్రంలో ఉంటే అది మా సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తోంది ఆ రకంగా దాన్ని సాగితీసి అప్లై చేసేటువంటి ప్రయత్నము చాలా తప్పు ఆ తప్పుని ఐదారు కవర్ చేశాడు అటువంటి తప్పు ఒక్కటే కనపడింది వాళ్ళకి ఈ సాంఖ్యులు చేశారు ఆ పని అలాంటి తప్పు సాంఖ్యులు చేశారు బుద్ధుడు అలాంటి చేయలేదే బుద్ధులు నా సిద్ధాంతాన్ని వేగం సపోర్ట్ చేస్తూ ఉన్నా అనలేదే అలాంటి కొనుగోలు చేశారు దాన్ని కరెక్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి కరెక్ట్ చేస్తున్నారు ఈ రోజునే అందరూ ఇదే పనులు ప్రతి వారు ఇదే పని క్రిస్టియన్స్ ఇదే మనం మొదలు పెట్టారు బైబులు వేదము అని పెట్టేసి అవి బైబిల్ చెప్పిందంతా వేదమే చెప్పింది అవి ఈశావాసం ఈశా అనేది కదా ఎవరు మా ఈశారే అక్కడ ఈశా అంటే అది తృతీయ ఏకవచనం వీళ్ళ ఈశా ఎలా అవుతుంది టెర్మినాలజీలో కూడా ఈశాలో తృతీయావి భక్తి ఉంది వీళ్ళ ఈశాలో ప్రథమావి భక్తి అలా పోయిన సైడ్ అవ్వదు కాబట్టి అలా నేముని బట్టి చెప్పకూడదు ఈ క్రీస్తు ఒకవాడు నేను క్రీస్తు గురించి ఏ వాటర్ లేవు ఈ రకమైనటువంటి కనెక్షన్స్ ఇచ్చి లేనిపోలే కన్క్లూషన్స్ డ్రా చేస్తే లోకంలో జనులేమనుకుంటాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక చెప్పాను కదా ఒక ఆయన నా దగ్గరికి వచ్చింది వచ్చి దాంట్లో మంత్రం ఒకటి ఉండేది ఆ మంత్రం ఏంటంటే గుర్రములను నడుపువాడు అనేది ఉంది గోనాయ అశ్వనాయ అని అగు ఇది మొహమ్మద్ అంటాడు ఎలా ఇందిరా మొహమ్మద్ అంటే మహమ్మద్ యొక్క ఆర్మీస్ట్ లో గుర్రాలకి ప్రత్యేక స్థానము కదండి కాబట్టి ఈ మంత్రంలో ఉండే అశ్వనాథ అనేది మొహమ్మదే అంటే నేను అంటాను అలా ఉదయ్యది ఇప్పుడు గుర్రాలను నడిపేడు అన్నంత మాత్రాన ప్రతిదీ మొహమ్మద్ అంటే వాడు రెండు వాడు తెలుసుకుందామని వస్తే మీకు చెప్పచ్చు తప్ప వాడు ఇదే మూడ్ లో లేడు నేను నేను అన్నాను ఓపెన్ మైండ్ పెట్టుకుని ఉండాలండి మీరు అలాగే ఫిక్స్ చేసేట్ గా ఉండకూడదు అని నేనంటే వాడు తిరగేసి నువ్వే ఫిక్స్ నేను కాదు అంటాను మీరేం మాట్లాడతారు వాడికంటే అరే గుర్రాలను కనపడితే నువ్వేనా ఇంకా అంటే మహమ్మద్కి గుర్రము మహమ్మదు కల కలిసి ఎప్పుడూ ఆయన గుర్రం మీద తిరిగేవాడు గుర్రాలను నడిపించేవాడు గుర్రాలని ఆయన ఇంకేదో చేసేవాడు అంటే వాటిని పోషించేవాడు కాబట్టి అశ్వపతి అంటే మా గోమాన మహమ్మదే అని ఆర్గ్యుమెంట్ ఒక మంత్రం కూడా వచ్చేస్త సో ఇటువంటి దృష్టి ఈ కాలంలో మీకు చాలా ఎక్కువ కనపడుతుంది పాపం వాళ్ళైతే ఒక్క సాంఖ్యులు మాత్రమే ఒక్క మంత్రం దగ్గరే ఇటువంటి మోసపు బుద్ధిని ప్రదర్శించున్నారు దానిని ఆచార్యులు సూత్రకారులు శంకర భగవత్వాళ్ళు కూడా చాలా గట్టిగా దాన్ని ఖండించి నేను ఈ పొరపాట్లు చేయవచ్చు మీ సిద్ధాంతం నేను పెట్టుకోండి అంట్లో తప్పేది లేదు మీ సిద్ధాంతాన్ని మీరు ప్రచారం కూడా చేసుకోవచ్చు కానీ జన్మలను మోసం చేయకూడదు అదొక్కలే సో ఆ రకంగా మోసం చేసే ప్రయత్నం తప్పని అభిప్రాయం మనం కంటిన్యూ చేద్దాం కొన్ని శ్లోకాన్ని నడిచింది ఇవేళ మీరు ఏం చేస్తారంటే కఠోపనిషత్తు ఆ శ్లోకాలు ఆత్మానం రచనం బిద్ధి అని కోర్టు చేయబోతున్నారు అలాగే ఇంద్రియపర వ్యర్థాహ ఈ మూడో గ్రౌండ్ ఐదు శ్లోకాలు ఉంది ఈ మళ్ళీ ఒకసారి చూసుకుని వస్తే మళ్ళీ క్లాసు ఇంద్రు తీసుకెళ్తాం ఇలా కొంత గ్రౌండ్ కవర్ అయింది ఓం పూర్ణ పూర్ణం పూర్ణ